నీవెంతా నేమెంతా నీ కృప ఎంచుటగాక భావింప స్వతంత్రుడవు పరమేశ్వరుడవు సాధించరానివాడవు సకలోపాయములను సాధించరానివాడవు చొచ్చివెదకి సాధించరానివాడవు వాకుచ్చి ఎవ్వరికిని పాదుకొన కొలిచితే భక్త సులభుడవు మించరానివాడవు మేటిసురలకునైనా ఎంచరాని వాడవు ఇట్టనుచు వన్సరాని వాడవు వడి ప్రతాపములను పంచనుండి నుతించితేడవు పట్టరాని వాడవు బలిమి నేరుపులను ముట్టరానివాడవు మొక్కలానను నెట్టన శ్రీవెంకటేశీ వెదుటనున్నాడవు పట్టబయలు మొక్కితే భక్తసులబుడవు